జై గురుదత్త యోగవాసి నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం మూడవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తిగారి యోగవాసి ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భాశాస్త్రిగారి కంఠస్వరంలో ఉంటారు వశిష్ట మహర్షి శ్రీరామచంద్రుడితో సుషుప్త స్థితిని సుస్థిరం చేసుకోగలిగితే నువ్వు సన్మాత్ర స్వరూపుడుగానే ఉండిపోతావు అప్పుడు ద్వైతమూ లేదు అద్వైతమూ లేదు అని చెప్పాడు అప్పుడు శ్రీరాముడు అడిగాడు గురుదేవ తమరు అలాంటి స్థితిని పొందినవారే కదా మరి అలాంటప్పుడు నేను వశిష్ఠుడిని నేను నీకు ఉపదేశం చేస్తున్నాను అనే అహంభావంతో కూడిన ఈ వ్యవహారం ఎలా కుదురుతోంది శ్రీరామచంద్రుడు వేసిన ఈ ప్రశ్నకి సమాధానంగా వశిష్ఠ మహర్షి అరగంట సేపు మౌనంగా ఉండిపోయాడు అప్పుడు శ్రీరాముడే మళ్లీ ఆ మౌనాన్ని భంగం చేస్తూ అన్నాడు గురుదేవా అలా మౌనంగా ఉండిపోయారేమిటి తమలాంటి మహాత్ములు సమాధానం చెప్పలేని ప్రశ్న ప్రపంచంలో ఉంటుందా అంటే వశిష్ఠుడు అన్నాడు అప్పుడు పూర్వం కూడా నువ్వు ఇలాంటి ప్రశ్నలు వేశావు అప్పుడు నువ్వు అజ్ఞాన దశలో ఉన్నావు కాబట్టి ద్వైత స్థాయిలో ఉన్నావు కాబట్టి ఆ స్థాయికి తగిన విధంగా యుక్తులను ఆశ్రయించి సమాధానం చెప్పాను కానీ ఇప్పుడు నువ్వు ముక్త స్థితిలో ఉన్నావు కాబట్టి ద్వైతం అప్పుడు శ్రీరామచంద్రుడు అడిగాడు గురుదేవ మహా తత్వాన్ని మాటల్లో చెప్పాలంటే కొన్ని దోషాలను అంగీకరించక తప్పదు తత్వ ప్రసంగాలలో ఇటువంటి దోషాలను పరిహరించడం కోసం భాగత్యాగ లక్షణను ఆశ్రయించి ప్రసంగించడం అనే పద్ధతి ఉంది కదా తమరు విధానాన్ని ఆశ్రయించి సమాధానం చెప్పండి అన్నాడు ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది ఇక్కడ మూలంలో ప్రతిపూర్వకా నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థం ఇరవై తొమ్మిదవ నలభై రెండవ శ్లోకం ఇది ఈ మాటకు అర్థం భాగత్యాగ లక్షణ అని వ్యాఖ్యాత నిర్ణయం చేశాడు అది సముచితంగా ఉంది భాగత్యాగ లక్షణ అంటే ఏమిటో నిర్వచనాత్మకంగా కాకుండా ఉదాహరణాత్మకంగా చెప్పుకుందాం ఓ వెంకయ్య చిన్నప్పుడే ఇంట్లోంచి వెళ్లిపోయాడే ఓ యాభై ఏళ్ళయ్యాక ఆ వెంకయ్య మళ్లీ కనిపించాడు ఊళ్ళో ఉన్న వృద్ధులు వాణ్ణి బాగా పరిశీలించి చూసి వాడే వీడు అన్నారు ఇప్పుడు ఈ వాక్యానికి అర్థం ఏమిటో విచారణ చేద్దాం ఈ వాక్యానికి తాత్పర్యార్థం ఏమిటంటే వాడు వీడు అనే ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా లేరు ఉన్నది ఒక్కడే అని కానీ వాడు వీడు అనే రెండు పదాలు విడిగా ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు లేకుండా ఎలా ఉంటారు అనే ప్రశ్న ఒకటి ఉంది అదీ కాక వాడు అంటే పది ఏళ్ల ఆకారం గల వెంకయ్య డ్డాలు మీసాలు లేని లేత మొహంగల వెంకయ్య అని అర్థం వీడు అంటే అరవై ఏళ్ల వయస్సు పొడుగాటి రూపం పెద్ద గడ్డాలు మీసాలు ఉన్న ఆకారం అని అర్థం ఇలా ఈ రెండు పదాల యొక్క అర్థాలు వేరు ఆకారాలతో వేరు వయస్సులతో వేరు ఉన్నప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు ఒకటే అని చెప్పడం ఎలా అనే ప్రశ్న కూడా ఉందిక ఈ ప్రశ్నలకు లోక వ్యవహారంలో ఉండే పెద్దలు చెప్పే సమాధానం ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది వాడు అన్నప్పుడు పొట్టి ఆకారం లేతమొహం ఇలాంటివన్నీ తీసి పక్కన పెడితే వెంకయ్య అనే జీవుడు ఒకడున్నాడు వాడికి వయస్సు కాని పొడుగు పొట్టి లేత ముదురు వంటి లక్షణాలు గాని లేవు అలాగే వీడు అనే పదం దగ్గర కూడా వయస్సు గడ్డాలు మీసాలు వంటి లక్షణాలు పక్కల పెట్టేస్తే అక్కడ ఉన్న ప్రధాన అంశం వెంకయ్య అనే జీవుడు మాత్రమే ఇక్కడ ఇద్దరు జీవులు లేరు ఉన్నది ఒక్కడే కాని వాడు అప్పుడు అలా కనిపించాడు ఇప్పుడు ఇలా కనిపిస్తున్నాడు అని ఈ విషయం మనకు అర్థం అయింది కానీ దీన్ని సంగ్రహంగా చెప్పాలంటే వాడే వీడు అనాల్సిందే భాషలో ఇంతకంటే వేరే మార్గం లేదు మామూలుగా అయితే ఏ పదాన్ని తీసుకున్నా దానికి అర్థం చెప్పేటప్పుడు ఆ పదానికి సంబంధించిన లక్షణాలన్నీ స్వీకరించవలసిందే కాని గంగలో గొల్లపల్లె వంటి సందర్భాలలో అలా అన్ని లక్షణాలను తీసుకునేందుకు వీలు కొన్ని లక్షణాలు వదిలిపెట్టి వాటికి దగ్గరగా ఉండే వేరే లక్షణాలు తీసుకోవలసిందే లేకపోతే వాక్య సమన్వయం కుదరదు ఇలా పదాల యొక్క ప్రధాన అర్థాన్ని వదిలిపెట్టి వాటికి దగ్గరగా ఉండే వేరే అర్థాన్ని స్వీకరించి అర్థం చెప్పవలసి వస్తే ఈ రకమైన అర్థగ్రహణాన్ని లక్షణావృత్తి అంటారు ఈ ృత్తి అనేక రకాలు వాడే వీడు అనే వాక్యంలో కొన్ని భాగాలను వదిలిపెట్టి మిగిలిన భాగాలకు ఏకత్వాన్ని సాధిస్తూ సమన్వయం చెబుతున్నాం కనుక ఈ రకమైన లక్షణావృత్తిని భాగ త్యాగ లక్షణ అంటారు వేదాంత శాస్త్రంలో తత్వమసి అహం బ్రహ్మాస్మి మొదలైన వాక్యాల దగ్గర ఈ రకమైన భాగత్యాగలక్షణను పూతే అర్థం కుదరనే కుదరదు ఉదాహరణకి తత్వమసి వాక్యంలో తత్ అంటే సర్వజ్ఞత్వం సర్వవ్యాపిత్వం సర్వశక్తిమత్వం మొదలైన లక్షణాలతో కూడిన చైతన్యం అని అర్థం అంటే అల్పజ్ఞత్వం పరిమితత్వం పరిమిత శక్తిమత్వం మొదలైన లక్షణాలు చైతన్యం అని అర్థం ఈ రెండు అర్థాలలోనూ గల లక్షణ భాగాలను పక్కన పెట్టేస్తే అక్కడ ఇక్కడ ఉన్నది చైతన్యమే అవి రెండు చైతన్యాలు కావు ఉన్నది ఒకే చైతన్యం అది రెండు పదాలచేత వ్యవహరించబడుతోంది ఈ రకంగా వేదమాత అనేక చోట్ల భాగత్యాగ లక్షణను స్వీకరించి మాటలకందని తత్వాన్ని మాటల ద్వారా అజ్ఞజనులకు అందించింది ఇదే పద్ధతిని ఆశ్రయించి తన ప్రశ్నకు మౌనంతో కాక మాటలతో సమాధానం చెప్పమని శ్రీరాముడు వశిష్ఠుణ్ణి అడుగుతున్నాడు కనుక ఇక వశిష్ఠుడు ఏం చెబుతాడో చూద్దాం శ్రీరాముడు ప్రశ్న ప్రార్థన విని వశిష్ఠుడు నవ్వి అలా అయితే విను నేను పరిశుద్ధ చిదాకాశ స్వరూపుణ్ణి నాకు విషయాలతో సంబంధం లేదు నువ్వు అంతే అయినా సరే మందమతుల కోసం నేను భేదాన్ని తెచ్చిపెట్టుకుని నేను వశిష్ఠునని నువ్వు రాముడు అని ఈ ఉపదేశాలన్నీ చేస్తున్నాను అంత మాత్రంచేత పాండిత్యప్రదర్శనే పరమార్థం కాదు పనులు జరుగుతున్న సమయంలో కూడా లోపల ఏ సాధనాన్ని పట్టుకోకుండా కర్తృత్వభోక్తృత్వాలను అంటనీయకుండా సుఖ దుఃఖాలను దగ్గరకు రానీయకుండా స్వయం ప్రకాశమైన ఆనంద స్వరూపంలో ఉండిపోవడమే ముఖ్యం అదే ముక్తి దానికి శ్రీరాముడు అడుగుతున్నాడు ముక్తి సుఖాన్ని స్వయం ప్రకాశమైన ఆనందమని ఎందుకు అనాలి విషయసుఖాలలాగే అది కూడా భోగ్యం ఎందుకు కాకూడదు అంటే వశిష్ఠుడన్నాడు ఒక సుఖం భోగ్యం కావాలంటే దానికి వెనకాల అహంభావం ఉండాలి అహంభావం పోయేక వచ్చేది ముక్తి కనుక అది భోగ్యం అనడానికి వీలు లేదు అంటే శ్రీరాముడు అన్నాడు అలాంటి ముక్తి పొందినవాడికి ఈ ప్రపంచం కనిపిస్తుందా కనిపించదే కనిపిస్తుంది అంటే వాడికి మామూలు సంసారికి తేడా లేదు కనిపించదు అంటే వాడు బండరాతి వంటి వాడు అవుతాడు అప్పుడు రాళ్లకు కూడా మోక్షం వచ్చింది అని చెప్పాలి దీనికి మీరేమంటారు గురుదేవా శ్రీరాముడు ఈ ప్రశ్నకి వశిష్ఠుడు చెప్తున్నాడు ముక్తుడికి ప్రపంచం కనిపిస్తుంది కానీ మామూలు సంసారికి కనిపించినట్లుగా భేదభావపూర్వకంగా కనిపించదు అతనికి ప్రపంచం బ్రహ్మమయంగా కనిపిస్తుంది అందువల్ల నువ్వు చెప్పిన రెండు దోషాలు పట్టవు శ్రీరాముడు అడిగాడు అతనికి ప్రపంచం ్రహ్మమయంగా కనిపిస్తుంటే అది అసత్యం ఎలా అవుతుంది వశిష్ఠుడన్నాడు ఆ ముక్తుడు ప్రపంచాన్ని ఏ అధిష్టానాంసతో చూస్తున్నాడో దానిని అసత్యం అని మేమెప్పుడు చెప్పలేదు దాని మీద ఆరోపింపబడిన నామరూపాలు మాత్రమే అసత్యం అని చెప్పాం ఈ ఆరోపాలలో మొట్టమొదటి అహం అహంభావం అని కూడా చెప్పాం అదే అసలైన అవిద్య ఇది ఇరవై తొమ్మిదవ సర్గలో మాట ఇక్కడ ఒక గమనించవలసిన విషయం ఉంది ఇక పైసర్గలలో వశిష్ఠుడు కొంతసేపు శ్రీరాముణ్ణి కొంతసేపు సూటిగా సభికుల్ని సంబోధిస్తూ బోధ చెయ్యబోతున్నాడు ఆ సంబోధనలలో తత్వ విశేషం ఏది లేదు కనుక మనం విషయం మాత్రం చెప్పుకుంటూ పోదాం అదే ముక్తికి ప్రతిబంధకం తత్వజ్ఞానబలంతో అహంకారాన్ని శమింపజేసుకుంటే పేధబుద్ధి అనే భ్రాంతి శమిస్తుంది సాధకుడు ధీరుడై శరీర భార్యాపుత్రాదులయందు అపేక్షను పరిత్యజించి తత్వనిష్ఠుడై ముక్తిని అందుకోవాలి ఈ విషయం ముప్పైవ సరుకులో వచ్చింది ముక్తి లభిస్తే సంసారం పోతుంది అని సామాన్యంగా అంటూ ఉంటారు సరిగ్గా చెప్పాలంటే ముక్తి వస్తే పోయేది ఏదీ లేదు సంసారం అనేది సత్యమైతే అది పోతుందని చెప్పవచ్చు అది సత్యమే కాదే ఇక పోయేందుకు ఏముంది శ్రీరాముడు ప్రశ్న వేసింది అవశిష్ఠుడికి ప్రపంచం నిజంగా లేని వస్తువే అయితే ఈ ప్రపంచంలో పడబోకు ఈ ఇంద్రియాల వలలో పడబోకు అని చెప్పడం దేనికి వాటిని నిందించడం దేనికి అంటే వశిషుడన్నాడు నిజమే గగన కుసుమాన్ని ఎవడూ నిందించడు దానిని ఎవడూ విడిచిపెట్టడు ఈ సంసారం కూడా అలాంటిదే అయినా సరే దీనిని పరిత్యజించాలని చెప్పే శాస్త్రం వ్యర్థం కాదు గగన కుసుమం ఎవడిని బంధించడం లేదు సంసారం మాత్రం బంధిస్తోంది అందువల్ల దాని స్వభావాన్ని వివరించి చెప్పవలసిన అవసరం ఏర్పడింది అందుకే శాస్త్రం ముందుకు వచ్చి ఈ ప్రపంచాన్ని విశ్లేషించి అది అసత్యమని గగన కుసుమంతో సమానమని నిరూపిస్తోంది ఇంతకు మనకు తేలింది ఏమిటంటే ఉన్న సత్పదార్థం ఎలాగూ ఉంటుంది సంసారం ఎలాగూ అసత్తే కనుక ముక్తి వల్ల కొత్తగా పోయేది ఏమీ లేదు కొత్తగా వచ్చేది ఏమీ లేదు కనుక ఆత్మజ్ఞానాన్ని సప్తభూమికా క్రమంలో వృద్ధి చేసుకుంటూ అహంకారాన్ని పరిత్యజించి బ్రహ్మభావాన్ని పొందడం మంచిది ఈ విషయం ముప్పై ఒకటవ సరిగ్గా చెప్పాడు వశిష్ఠుడు దీనికోసం ముందుగా పండితులతో సహవాసం చేసి విద్యాభ్యాసం దాని తో పాటు స్వంతంగా ఆత్మవిచారణ చేసుకోవాలి కోహం కథమిదం దృశ్యంజ్ఞ సంయోగా నిర్వాణ ప్రకరణం ఉత్తరాధం ముప్పై రెండవ సర్గ పద్దెనిమిదవ శ్లోకం నేనెవరిని ఈ దృశ్య ప్రపంచం ఎలా పుట్టింది జీవుడంటే ఎవరు ప్రాణాలతో జీవించడం అంటే ఏమిటి అని ఈ విధంగా తనలో తానే విచారణ చేసుకుంటూ ఉండాలి శ్రీరాముడు అడిగాడు వశిష్ఠుణ్ణి గురుదేవ పెద్దలను సేవించి స్వంతంగా తత్వ విచారణ చేసుకోమంటున్నారు పెద్దలు తలా ఒకళ్ళు తలకో రకంగా మాట్లాడుతున్నారు వీళ్లలో ఎవరు నిజమైన తత్వజ్ఞులు నేను తెలుసుకునేది ఎలా అంటే వశిష్ఠుడు అన్నాడు అందరితోనూ విడివిడిగా మాట్లాడి చూడు ఎవరి వాదనడు వారు చెబుతారు ఒకరి వాదాన్ని మరొకరు ఖండించుకుంటూ ఉంటారు ఆ మాటలను నిష్పక్షపాతంగా పరిశీలిస్తూ ఉంటే వారిలో సరి వాదం ఏదో తెలుస్తుంది అలాంటి సరియైన పండితుణ్ణి ఏకాంతంలో సేవించు అప్పుడు నీలో విచారణ శక్తి పెరుగుతుంది దానితో నువ్వే స్వయంగా విచారణ చేసుకోగలుగుతావు అదే ముక్తికి మంచి ఉపాయం ఈ విషయం ముప్పై రెండవ సంఖ్యలో వచ్చింది మానవులకు ఇహలోకం పరలోకం అని రెండు ఘోర వ్యాధులు ఉన్నాయి ఈ రెండు లోకాలలోనూ సుఖభోగాలు లభించాలనే ఆశతో మానవులు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నిజానికి ఈ రెండు లోకాలు నరకలే ఈ నరక వ్యాధికి ఇక్కడే चिकित्सि व्याधि की सत्संगम शम आत्मज्ञा मी ओष्लोक दरलोक दरको इहईव नरकव्याधे चिकित्सा न करो गिरौषधम स्थान सरुजकि నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థం ముప్పై మూడవ సర్గవ శ్లోకం నరకమనే వ్యాధికి ఇక్కడే ఎవడైతే చికిత్స చేసుకోడో వాడు పైకి వెళ్లి ఏమి చేస్తాడు జబ్బు చేసినవాడు మందులు లేని చోటుకు వెళ్లి ఏమి చేస్తాడు శ్రీరాముడన్నాడప్పుడు పరలోక వ్యాధికి తపస్సు తీర్థయాత్ర యము దానము ప్రాయశ్చిత్తం మొదలైన ఉపాయాలు ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు కదా అంటే వశిష్ఠుడన్నాడు అవి తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తాయే కాని ఆ వ్యాధిని శాశ్వతంగా రూపుమాపలేవు దానికి ఆత్మజ్ఞానం ఒకటే ఉపాయం దానికి పూర్వరంగం వైరాగ్యం జీవిత్యం దృష్టం ప్రథమ కల్పిణ సం్యాగో రాగశాంతి ఉత్తరార్ధం ముప్పై మూడవ సర్గూడవ శ్లోకం జీవితానికి బాల్య దిశ ఎలా మొదటి మెట్టో అలాగే మోక్షానికి ఆశా పరిత్యాగ ఆశాపరిత్యాగపూర్వకమైన భోగ పరిత్యాగం మొదటి మెట్టు కనుక రామ నువ్వు అలాంటి వైరాగ్యాన్ని ఆశ్రయించి కేవలం చిదాకాశ స్వరూపంగా ఉండిపో ఇది ముప్పై మూడవ వచ్చింది శ్రీరాముడు అప్పుడు అడిగాడు వశిష్ఠుణ్ణి గురుదేవా ఏదీ లేదని మొత్తాన్ని తుడిచిపెట్టేస్తే గురూపదేశం కూడా తుడిచిపెట్టుకుపోతుంది కదా అది పోతే ఇక ఆత్మబోధకు ఉపాయం ఏమిటి అంటే వశిష్ఠుడన్నాడు రామ లేని దానిని మాత్రమే నిషేధించగలం బ్రహ్మ లేదు అని మనం అనడం లేదు అందువల్ల బ్రహ్మను నిషేధించడం కుదరదు అందుకే దానిని బోధించే ఉపదేశ వాక్యాలను కూడా నిషేధించడం కుదరదు బ్రహ్మజ్ఞానం కలిగిన తరువాత ఆ వాక్యాలు వాటంతట అవే తొలగిపోతాయి దీనినే పెద్దలు మరో రకంగా కూడా చెబుతున్నారు శుద్ధ చైతన్యం సంక్షుబ్ధమని అక్షుబ్దమని రెండు రకాలు సంక్షుబ్ధం అంటే అహంకారాది వికారాలను పొందిన స్వరూపం అక్షుబ్ధం అంటే ఏ వికారాలు లేని శుద్ధ స్వరూపం వీటిలో దేనివల్ల శ్రేయస్సు కలుగుతుందో ఆలోచించుకో దాని పట్టుకో ఈ విషయం ముప్పై నాలుగవ వచ్చింది రామ అక్షుబ్ధస్వరూపమే బ్రహ్మ యొక్క శుద్ధ స్వరూపమని దానిని పట్టుకోమని చెప్పాం మరి సంక్షుబ్ధస్వరూపం ఎవరిది క్షుబ్ధం అంటే క్షోభను పొందినది క్షోభ అంటే మార్పు ప్రపంచమే మార్పు కనుక సంక్షుబ్ధం అన్నా స అన్న ఒకటే అసలైన రహస్యం ఏమిటంటే నిష్ప్రపంచంగా ఉన్నది సప్రపంచంగా ఉన్నది కూడా ఒకే అఖండ వస్తువు ఈ అఖండ వస్తువు మీద దృష్టి నిలవాలి అంటే ఈ ప్రపంచం అంతా నిష్ప్రపంచబ్రహ్మమయంగా కనిపించాలి అలాంటి దృష్టిని అభ్యసించి శాంతంగా ఉండుకో ఇది ముప్పై ఐదవ తత్వ దృష్టి తో చూస్తే రూపాలోక మనస్కారాలకు చిన్మాత్రం కంటే మించిన రూపం లేదు ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి ఉంది వర్తమాన భవిష్యత్ కాలాలకు వశిష్ఠ మహర్షి పెట్టిన కొత్త పేర్లే రూపాలోక మనస్కారాలు ఈ పేర్లను ఆయన ఉపశమ్రకరణంలో నలభై ఎనిమిదవ సర్గలో గాథి చరిత్రడువ చేకరణం నలభై ఎనిమిదవ సర్గ యాభై రెండవ శ్లోకం దాని తాత్పర్యం ఏమిటంటే ప్రస్తుత కాలంలో ఉండే పదార్థాలు ఇంద్రియాలకు కనిపిస్తాయి కనుక ఇది రూపాలోక కాలం భవిష్యత్ కాలంలో జన్మించబోయే పదార్థాలను మనస్సు ఊహించి తెలుసుకుంటుంది కనుక ఇది మనస్కార కాలం గతించుపోయిన పదార్థాలను మనస్సే తాదాత్మ్య భావన చెంది స్మరించుకుంటుంది కనుక అది తత్కాలం కాలాన్ని ఇలా మూడు రకాలుగా చెప్పుకోవచ్చు అని అక్కడి చెప్పిన విషయాన్ని మహర్షి మళ్లీ అనుసంధానం చేస్తున్నాడు కనుక రామ వాటికి ప్రత్యేక వాస్తవ రూపం లేదు అయితే అవి నిన్ను ఎలా బాధించగలుగుతున్నాయంటే నీ కోరిక ద్వారా బంధించగలుగుతున్నాయి కనుక కోరికను తుంచేసుకుంటే బంధం లేదు హృదయంలో గూడు కట్టుకుని పోయి ఉన్న వాసనల కుట్టలే కోరికలు అలాంటి వాసనలు లేకుండా నువ్వు ఏ ఇంద్రియంతో ఏ సుఖాన్ని అనుభవించినా నీకు ఏ రకమైన ముప్పు లేదు కనుక్క ను త్యాగాన్ని సాధించి ముక్తిని అందుకో ఇది ముప్పై ఆరవ సరుకులో వచ్చింది శ్రీరాముడు అడిగాడు గురుదేవ సర్వము బ్రహ్మే అయితే ఇచ్చ కూడా బ్రహ్మే కదా ఇక దానిని నిషేధించడం దేనికి అంటే వశిష్ఠుడన్నాడు రామ ఇచ్చ కూడా బ్రహ్మ అనే మాట సత్యమే ని ఆ జ్ఞానం నీకు కలిగిన నాడు ఇచ్చ ఉదయించనే ఉదయించదు బ్రహ్మకు ఉదయాస్తమయా లేవు కదా మా నిషేధ శాస్త్రం అంతా ఈ జ్ఞానం కలుగని వారి కోసమే జ్ఞానం కలిగిన వాడికి విధి నిషేధాలు అక్కర్లేదు దీనిని వెనక్కి తిప్పిచూస్తే చిహం నిర్వాణ ప్రకరణం పై ఏడవ సర్గ పైరెండవ శ్లోకం ఒకడికి ఆత్మజ్ఞానం కలిగింది అనడానికి వాడిలో కోరికలు బాగా తగ్గిపోవడమే చిహ్నం అలాంటి వాడి దృష్టిలో అసలు అజ్ఞానే లేడు ఎందుకంటే జగద్భ్రాంతిని పొందేవాడు కూడా మిథ్యాభూతుడే కాబట్టి జగద్భ్రమలో చిత్రం ఏమిటంటే అసలు భ్రాంతి కలవాడే లేడు వాడు లేకుండానే ఈ భ్రాంతి కలుగుతోంది అందుచేత ఈ జగత్తు పూర్తిగా లేనిదే అని నిరూపణ అవుతోంది ఒక దృష్టితో సర్వము బ్రహ్మే అంటున్నాం మరొక దృష్టితో ఏది లేదు అంటున్నాం అలాగే ఒక దృష్టితో ఇచ్చకూడా కూడా బ్రహ్మే మరో దృష్టితో స్ఫుటం నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం ముప్పై ఏడవ సర్గ నలభై శ్లోకం ఇచ్చ కుండా ఉండడమే ఆత్మానందం అనే శ్రేయస్సుకు అనుకూలం అని నేను భావిస్తున్నాను ఇంతకు ఇచ్చ అంటే ఏమిటి చిదాత్మ ఇంద్రియగోళాల ద్వారా బయటికి ప్రసరించడమే ఇచ్చ ఇదే చిత్తం ఇదే సంసారం ఇదే ప్రపంచం కనుకనే దీన్ని వెనక్కు తిప్పితే వచ్చే రహిత్యమే మోక్షం శ్రీరాముడు అడిగాడు ఈ ప్రపంచం భ్రాంతి సిద్ధమే అయినా దీనిలో ఉండే ఏదో ఒక ఉపాయంతో మనం మరొకటి సంసార బాధను తొలగించడం కుదరదా అంటే వశన్నాడు అది కుదరదు మనం ఇక్కడ నోరు తెరిచి మరొకటి స్వప్నంలో ఉన్న కొండలను వింగగలవా ఉపాయం అనేది నీ భ్రాంతిలో భాగం దుఃఖం అనేది వాడి భ్రాంతిలో భాగం ఈ రెంటికి సమావేశం కుదరదు కనుక ఎవడి తత్వజ్ఞానం వాడి దుఃఖాన్ని పోగొట్టవలసిందే శ్రీరాముడు అడిగాడు ఈ ప్రపంచం మనోభ్రాంతి మాత్రమే అయితే అప్పుడు దానికి ఒక ఆకారం అంటూ లేనట్టే కదా అంటే అమూర్తమే కదా మరి ఆకారాలు పిల దేహాదులు దీనిలోకి ఎలా వచ్చాయి అంటే వశిష్ఠుడన్నాడు భ్రాంతికి ఆకారం లేదు నిజమే కాని ఆ భ్రాంతి చిక్కబడితే దానికి ఆకారం ఏర్పడవచ్చు నీటికి ప్రత్యేకమైన ఆకారం లేదు కాని చల్లదనం పెరిగిపోతే ఆ నీటికే రాయి ఆకారం వస్తుంది మనసు అలాగే ఇదేను అంటే శ్రీరాముడు అన్నాడు ఈ విధంగా శుద్ధ చైతన్యం భ్రాంతికి లోనే తనలో తనే దేహత్వాన్ని కల్పించుకుంటే ఇకదాని శుద్ధత్వం పోయినట్లే కదా అంటే వశిష్ఠుడన్నాడు అలా పోవాలని నియమం లేదు ఎలాగంటే ఒకడికి తను చచ్చిపోయినట్టు కలవచ్చింది అంత మాత్రం చేత తాను నిజంగా చచ్చిపోతాడా కనుక దేహత్వం వల్ల శుద్ధ చైతన్యానికి వచ్చిన భంగం ఏమీ లేదు నిజానికి ఒకే శుద్ధ చైతన్యంలో అనేక రకాలైన సృష్టులు కలిసి విడివిడిగా కొన్ని ఇలా అసంఖ్యాకంగా ఉన్నాయి ఒక సృష్టిలో ఉన్న జీవులకు మరో సృష్టి కనిపించదు ని యోగసి గలవారు ఇతర సృష్టులను చూడదలుచుకుంటే తమ లోకాన్ని తమ ఉపాధికి మూలభూతమైన చైతన్యంలో ప్రవిలాపన చేసి అప్పుడు సంకల్పపూర్వకంగా మరొక చిత్తంలోకి తద్వారా మరో సృష్టిలోకిను ప్రవేశిస్తారు ఇది జ్ఞానులకు యోగులకు ఉండే అనుభవం ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఉత్పత్తి ప్రకరణంలోని లీలోపాఖ్యానంలో లీలాసరస్వతుల లోకాంతర ప్రయాణాది వర్ణనలు అన్ని ఈ సిద్ధాంతం ప్రకారం చేసినవేనని మనం గ్రహించాలి వశిష్ఠుడు అంటున్నాడు ఈ యోగి జనానుభవాన్ని బట్టి కూడా వివిధ జీవుల దృష్టిలో అనుభవ ఉండే సృష్టులు అన్ని బ్రహ్మ యొక్క వివర్త రూపాలే అని తేల్తోంది అయితే ఈ విషయంలో అందరి అనుభవము ఒకే రకంగా ఉండదు యోగాభ్యాసం చేసేవారిలో కూడా వారి వారి యోగ స్థాయిని బట్టి వారి వారి అనుభవాలు తలో రకంగానూ ఉంటాయి ఎవరి దృష్టిలో వారి అనుభవం సత్యం అందుకే రకరకాల సిద్ధాంతాలు ప్రచారంలోకి వచ్చాయి కాని పరమార్థ దృష్టితో చూసినప్పుడు ప్రపంచ బ్రహ్మలకు భేదం లేదనే పక్షమే ఉత్తమోత్తమం ఈ నిశ్చయం కలిగితే ఇచ్ఛాద్వేషాది దోషాలు కలుగనే కలుగు ఈ విషయం ముప్పై ఏడవ సరుగులో వచ్చింది ఇక్కడ నీకు ఒక సందేహం కలగచ్చు ఏమంటే బ్రహ్మ పరమ సూక్ష్మం అయితే దానిలో ఏకి ఏకీభావ స్థితే మోక్షమైతే ఈ మోక్షం కూడా అనిమాది సిద్ధుల వంటి మరో సిద్ధి మాత్రమే కదా అని ఈ ఆలోచన పొరపాటు అనిమాది సిద్ధులు ఆశపడి సంపాదించుకునేవి ఆశలన్నీ చల్లారిపోయాక తరువాత లభించేది బ్రహ్మతో ఏకాత్మతా స్థితి ఆశలు చల్లారినవాడు ఆరిపోయిన దీపంలాంటివాడు వాడిలో అహంస్ఫురణే మిగిలి ఉండదు మళ్లీ నీకు సందేహం రావచ్చు మీకు అహంస్ఫురణే లేకపోతే ఈ బోధ ఎలా చేస్తున్నారు అని అహంస్ఫురణ ఉంటే జ్ఞాని ఎలా అవుతారు అని జీవించి ఉన్న జ్ఞానికి రెండు దశలుంటాయి అవిచారదశ విచారదశ అని అవిచార దశలో అహంబుద్ధి ఉంటుంది అప్పుడే ఈ బోధలన్నీ విచార దశలో అహంబుద్ధి లేదు వశిష్ఠుడు అనే వ్యవహారము లేదు అసలు ప్రపంచమే లేదు నువ్వు కూడా అటువంటి నిర్వాణ స్వరూపాన్ని సాధించుకో దానికోసం ప్రపంచంలో ప్రతి అణువును శివమయంగా భావించు ఉదరాధం ముప్పై ఎనిమిదవ సర్గ ముప్పై ఏడవ శ్లోకం ఇక్కడ మనం గమనించాలి భగవద్గీతలో తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకం ఇంచుమించు ఇలాగే ఉంటుంది నువ్వు ఏది చేసినా ఏది తిన్నా ఏది హోమం చేసినా ఏది దానం చేసినా ఏ రకం తపస్సు చేసినా దేన్ని చంపినా దేన్ని పొందినా అదంత నాశరహితమైన శివస్వరూపమే ఈ విషయాన్ని గ్రహించి ఎలా ఉన్నావో అలాగే వండుకో వ్యవహార దిశలోకి వచ్చేసరికి ఇలాంటి జ్ఞానికి శాస్త్రం కంటే మంచి వినోద విధానం లేదు కనుక జ్ఞాని వ్యవహార దిశలో శాస్త్రానుకూలంగా వ్యవహరించాలే కాని యథేచ్ఛగా వ్యవహరించకూడదు ఈ విషయం ముప్పై ఎనిమిదవ సర్గలో వస్తుంది ఇక్కడ రహస్యం ఏమిటంటే అతను శాస్త్రానుకూలంగా ప్రవర్తిస్తాడే కాని అలా ప్రవర్తించాలనే సంకల్పం అతనికి ఉండదు అతని దృష్టిలో ఈ శాస్త్రీయ వ్యవహారాలు కూడా ఆభాసలే అంటే భ్రాంతిలో భాగమే కనుక అతనికి ఇవి అంటావు నేనిక్కడ ఉపదేశిస్తున్నాను అని లోకులు అంటున్నారు ఇది వాళ్ల దృష్టి ఆ దృష్టితో నాకు పని లేదు నా దృష్టిలో ఈ వ్యవహారాలు ఏవి జరగడం లేదు నా దృష్టిలో వశిష్ట దేహమే లేదు నీకు కనిపించే ఈ దేహం నీకోసం పరబ్రహ్మలో వివర్తంగా ఏర్పడింది ఈ ఉపదేశవాక్కు కూడా అలా ఏర్పడిందే అవివేకం వల్ల ఏర్పడిన ఈ ప్రపంచ దృష్టి అంత భూమికల అభ్యాసం చేత క్రమక్రమంగా క్షీణిస్తుంది అప్పుడు నువ్వు ఉండవు నేను ఉండను ఈ వ్యవహారము ఉండదు ఉన్న బ్రహ్మ దీపకాంతిలాగా అంతటా వ్యాపించి నిశ్చలంగా ఉండిపోతుంది ఇది ముప్పై తొమ్మిదవ విషయం ఇక్కడి కిటుకు ఏమిటంటే బ్రహ్మస్వరూపంలో ఉన్నవాడికి ప్రపంచం తెలియదు ప్రపంచస్వరూపంలో ఉన్నవాడికి బ్రహ్మ తెలియదు జీవన్ముక్తుడికి మాత్రం ఈ రెండూ తెలుస్తాయి అదే జీవన్ముక్తుడు ఇంకా పైభూమికలలోకి వెళ్ళిపోతే ద్వైతాన్ని పూర్తిగా పరిత్యజించి అనిర్వచనీయ బ్రహ్మస్థితికి చేరగలడు ఈ విషయం నలభై అవసరలో వస్తుంది ప్రతి జీవికి స్వరూప జ్ఞానమే స్వభావం దానిని మరిచిపోయిన అజ్ఞాన దశే అస్వభావం జీవులు ఈ అస్వభావ స్థితిలో ఉన్నప్పుడే ఈ ముల్లోకాల నృత్యంలో ఉంటారు వారిని మళ్లీ స్వస్వభావంలోకి తీసుకొస్తే ఈ పిచ్చి ఆట ఆగిపోతుంది ఈ విషయం నలభై ఒకటవ సరుకులో వస్తుంది ఈ ఆటకు మూలం చిత్తం చిత్రం ఏమిటంటే ఈ చిత్తం సహజ స్థితిలో చైతన్యం కంటే భిన్నం కాదు ఎందుకంటే ఛాందోగ్యోపనిషత్తులో సేయందేవత హిమాస్తిస్రో దేవత అనైన జీవేనాత్మనాను ప్రవిశ్య నామరూపే ఆ సేవత నా వాసనారూపంలో ఉన్న ఈ జీవస్వరూపంతో అగ్ని జలము భూమి అనే ఈ ముగ్గురు దేవతలలోనూ ప్రవేశించి వారి ద్వారా నామరూపాలను విడదీసి చూపిస్తాను అని ఆలోచించింది అని ఉంది దీనిని బట్టి విడివిడిగా ఏర్పడడం అనేది జీవభావం ఏర్పడిన తరువాత సంభవిస్తోంది అని అర్థం అవుతోంది నామరూపాలు విడివిడిగా ఏర్పడినప్పుడే ప్రపంచంలో నువ్వు వేరు అది వేరు ఇది వేరు అనే భేద వ్యవహారం ఏర్పడుతోంది ఈ భేదభావానికి కారణమైన జీవ భావం కంటే వెనకాల జీవుడికి ఉపాధిగా ఉండేది చిత్తం కనుక మొదటి ఉపాధిగా చిత్తం ఏర్పడి ఉన్న దశలో దానికి జీవసంపర్కం కాని దానివల్ల వచ్చే భేద సంపర్కం కాని ఉండే వీలు లేదు కనుక చిత్తం అనేది తన సహజ స్థితిలో భేద భేదమాలియ రహితం అందుచేతనే అది చిత్తు కంటే అభినం ఇలాంటి చిదభిన్న స్థితిని జీవుడు పొందాలనుకుంటే సర్వోన్నతుడైన పరిశుద్ధ పరమాత్మను వివేకపుష్పాలతో పూజించాలి వివేకపుష్పాలతో పూజ అంటే ఏకత్వ అనుసంధానమే దీనికి భిన్నంగా శివుడు విష్ణువు వంటి దేవతలను తనకంటే భిన్నమైన వారినిగా ఏర్పాటు చేసుకుని పూజించడం వల్ల జీవుడికి బంధం ఎప్పటికీ పోనే పోదు ఈ విషయాన్ని శృతే స్వయంగా చెబుతోంది అథయోనయా దేవతాముపాస్తే అన్యోసావన్యోహమస్మీతి నవేద యథా పశురేవేవా ఎవడైతే తనకంటే భిన్నమైన దేవతను పెట్టుకుని ఆయన వేరు నేను వేరు అని ఉపాసన చేస్తున్నాడో వాడికి ఏమీ తెలియదు వాడు ఆ దేవతలకు పశువు వంటివాడు అని శృతి స్వయంగా చెబుతోంది కనుక రామ నువ్వు వివేక అభేద బుద్ధితో ఆత్మైకత్వాన్ని అనుసంధానం చేసుకుంటూ పరోక్ష జ్ఞానాన్ని తిరస్కరించి అపరోక్ష జ్ఞాననిష్ఠుడివి అవు ఇది నలభై రెండవ సరుకులో విషయం అగ్నులు భోగాశక్తులై ఉంటారు తత్వవేత్తలకు భోగి వస్తువుల మీద రుచే లేదు పద్ధతికి వారి పద్ధతికి తోలికే నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం నలభై మూడవ సర్గ ముప్పై ఒకటవ శ్లోకం పరమాత్మతత్వం అజ్ఞానులేని వారికి ఏమాత్రము కనిపించదు అందువల్ల అది వారికి చీకటి రాత్రి వంటిది కాని ఆత్మ ఆత్మతత్వం జ్ఞానికి విస్పష్టంగా అనుభవ గోచరం అవుతూ ఉంటుంది కనుక అతనికి మాత్రం అది పట్టపగలే అతను దానిలో నిత్యము మెళుకువలోనే ఉంటాడు కనుక అగ్నులకు ఏది రాత్రో దానిలో విజ్ఞులు మేలుకునే ఉంటారు మామూలు జీవులు ఏయే భోగ్య పదార్థాలను చూస్తూ ఉంటారో అలాంటి భోగ్య పదార్థాలతో కూడిన ప్రపంచం వారికి పట్టపగులు వంటిది కాని జ్ఞాని దృష్టిలో అది పూర్తిగా మిథ్యాభూతం కనుక అతని దృష్టిలో అది కటిక చీకటి రాత్రి నిజానికి నిజమైన చూపు ఈ జ్ఞాని మాత్రమే ఇక్కడ గమనించవలసింది ఈ శ్లోకం భగవద్గీతలో రెండవ అధ్యాయంలో అరవై తొమ్మిదవ శ్లోకంగా ఉంది వశిష్ఠుడు అంటున్నాడు జ్ఞానిది నిజమైన చూపు అని ఎందుకంటున్నానంటే ఆత్మలో అజ్ఞానానికి ప్రసక్తే లేదు అజ్ఞానంలో ఉన్నప్పుడు మాత్రమే అజ్ఞానం అనే కల్పన జరుగుతోంది గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ విషయాన్ని బ్రహ్మసూత్రార్తికంలో ఇంకా విస్పష్టంగా చెప్పారు అవిద్యాస్ బ్రహ్మదృష్ట్యా కథంచు అవిద్యే కూర్చుని అవిద్య ఉందని జీవులంతా కల్పన చేస్తున్నారు బ్రహ్మదృష్టితో చూస్తే అవిద్య మాట కుదరనే కుదరదు అని వశిష్ఠుడన్నాడు కనుకనే మహానుభావులైన వారు అజ్ఞానాన్ని శమింపజేసుకుని శాంతులై సమాధి తత్పరులై ఉంటున్నారు ఇది నలభై మూడవ వచ్చింది ఈ విషయం శ్రీరాముడు అడిగాడప్పుడు గురుదేవ సమాధి అంటే మనస్సు విశ్రాంతి చెందే స్థానమే కదా ఈ మనో విశ్రాంతి ఎలా లభిస్తుందో కొంచెం వివరంగా చెప్పండి వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామ మనోవిశ్రాంతినే సమాధి అని సమాధానము అని ఉంటారు దీనికి కారణం పరమ వైరాగ్యం ఈ వైరాగ్యం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటుంది కొందరికి శత్రువులు చేసే అవమానాల వల్ల వస్తుంది కొందరికి బంధువులతో తగాదాల వల్ల వస్తుంది కొందరు అదృష్టవంతులకి సజ్జనుల ఉపదేశం వల్ల వస్తుంది ఎలా ఒకటే ఒక్కొక్కసారి ఇది ఏ కారణము లేకుండా తనంతట తానే మొలకెత్తినా మొలకెత్తవచ్చు ఈ వైరాగ్యాన్ని సత్సంగంతోనూ సఛాత్ర శ్రవణంతోనూ పెంచుకోవాలి అలా కాకుండా భోగాశక్తికి సందు ఇస్తే పుట్టిన వైరాగ్యం కూడా చచ్చిపోతుంది కనుక ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కలిగిన వైరాగ్యానికి తోడుగా శారీరక మానసిక వాచిక తపస్సులను అమానిత్వాది గుణ కూడా జత చేసుకోవాలి ఇక్కడ గమనించవలసిన విషయం శారీరక మానసిక వాచిక తపస్సులను గురించి భగవద్గీతలో పదిహేడవ అధ్యాయంలో పద్నాలుగు పదిహేను పదహారు శ్లోకాల్లో మంచి వివరణ ఇచ్చి ఉంది గుణాలను గురించి భగవద్గీతలోని పదమూడవ అధ్యాయంలో ఏడు నుండి పదకొండు దాకా శ్లోకాల్లో వివరణ ఉంది ఇక్కడి మూలకర్త ఈ రెంటిని తపహప్రకారదా పదార్థి అనే క్లిష్ట పదజాలంచేత కలిపి చెప్పాడు ఇది నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం నలభై నాలుగవ పదవ శ్లోకం ఈ పదాలకు పై అర్థం చెప్పాలని వ్యాఖ్యాత వివరించాడు వశిష్ఠుడు చెప్తున్నాడు ఈ విధంగా వృద్ధి చేసుకుంటూ వచ్చిన వైరాగ్యాన్ని ముదిత సంతోషము అనే రెండు జంట భావాలతో రక్షణ చేసుకోవాలి ముదిత అంటే పుణ్యాత్ములను చూసి తృప్తిపడడం సంతోషం అంటే ఏది దొరికితే దానితోనే తృప్తిగా ఉండడం ఇలా ఈ వైరాగ్యాన్ని రక్షణ చేసుకుంటూ పెడుతూంటే ధనాదుల మీద అనురాగము గర్వము మొదలైన విఘ్నాలు వచ్చి పడుతూ ఉంటాయి వాటిని జాగ్రత్తగా తోలేసుకుంటూ ఉండాలి అంతేకాక యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రాణవోపాసన మొదలైనటువంటి సత్కర్మానుష్ఠానాదులతో తన వైరాగ్యాన్ని పోషించుకోవాలి ఇలా చేసుకుంటూ విడితే మెల్లిగా ధ్యానం కుదురుతుంది ఆ ధ్యానంలోంచి వివేకం మొలకెత్తుతుంది ఈ వివేకం వల్ల శాస్త్రాభ్యాసం సాధుసంగమం అనే సుగుణాలు ఏర్పడతాయి అంతేకాక క్రమంగా అంతకు ముందే ఉన్న ధైర్యము సంతోషము వైరాగ్యము మొదలైన గుణాలు గట్టిపడతాయి అవి పడుతున్న కొద్దీ స్ఫుటత సత్యత సత్తా ధీరత నిర్వికల్పత సమత శాంతత మైత్రీ కరుణాకీర్తిర నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థం నలభై నాలుగవ సర్గ శ్లోకం ఇది ఒకటి స్ఫుటత అంటే ఆత్మతత్వం మరింత స్పష్టం కావడం రెండు సత్యత అంటే అదొక్కటే సత్యం అనే భావ మూడు సత్త అంటే అదే తానుగా ఉండడం నాలుగు ధీరత అంటే ఆ విషయంలో చలనం లేకుండా ఉండడం ఐదు నిర్వికల్పత అంటే కుందేటి కొమ్ము వంటి శూన్య పదార్థాలను భావించకుండా ఉండడం అనగా మిథ్యా వస్తువులను భావించకుండా ఉండడం ఆరు సమత అంటే అందరి జీవులు భేదం లేని బుద్ధి ఉండడం ఏడు శాంతత అంటే మనస్సులో కల్లోలం లేకుండా ఉండడం ఎనిమిది మైత్రి అంటే అందరి జీవుల పట్ల స్నేహ భావంతో ఉండడం తొమ్మిది కరుణ అంటే ఇతరుల కష్టాలను చూసి కరగిపోవడం పది కీర్తి అంటే మంచి పనులు చేయాలి అనే ప్రవృత్తి పదకొండు ఆర్యత అంటే పూజనీయత్వం ఈ విధమైనటువంటి సద్గుణాలు కలిసి వచ్చి ధ్యానాన్ని మరింత వృద్ధి చేస్తాయి ధ్యానం పెరుగుతున్న కొద్దీ వివేకం మరింత పెరిగి ప్రశాంతి ఏర్పడి ఆ సాధకుడి మనస్సు ధ్యానం వైపే పరుగులు తీస్తూ ధ్యానంలో విశ్రాంతి చెందుతూ ఉంటుంది ఇంతకు ముందు ఈ మనస్సు లౌకిక విషయాల వెంట పరుగెత్తి పరుగెత్తి చాలా అలిసిపోయి ఉన్నప్పటికీ అనేక జన్మల పుణ్యం కలిసి వచ్చి ఇప్పుడు ధ్యానము ఒడిలో జేరి ప్రశాంతిని అనుభవిస్తుంది అది అక్కడ బాగా స్థిరమై ఉంటే అంతకు ముందు విని కూడా ఎరుగని మోక్ష సుఖాన్ని కూడా క్రమంగా అందుకోగలదు ఇది నలభై నాలుగవ సరగలో విషయం శ్రీరాముడు అడుగుతున్నాడు ఇంత ప్రయత్నం చేసిన చివరికి ఏడవ యోగ భూమికి అందిన మనసు మళ్లీ మామూలు లోకంలోకి వచ్చేసరికి లాగి విడిచిపెట్టిన ధనుస్సులాగా వంకరదే అయిపోతుంది కదా ఆ మనస్సుకు పూర్వపు లౌకిక స్థితి తప్పనే తప్పదు కదా వశిష్ఠుడన్నాడు దానికి సమాధానంగా వశిష్ఠుడన్నాడు అది పొరపాటు మనస్సు ధనుస్సు వంటిది కాదు అది పూలమాల వంటిది మనం ఎలా వంచి ఎలా అట్టి పెడితే అలాగే ఉండిపోతుంది ఇంతకు అసలు సమాధి అంటే ఏమిటనుకుంటున్నావు ద్రష్టృదృశ్యేకతారోపః ప్రత్యయో మనసోయ సతదేక సమాధానే తదా విశ్రామ్యతి స్వయం నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థం నలభై ఐదవ సర్గ ము శ్లోకం ద్రష్ట దృశ్యము అనేవి అభిన్నాలనే జ్ఞానం మనస్సుకు కలగడమే సమాధి ఆ జ్ఞానం కలగగానే మనస్సు ఆత్మయందు విశ్రాంతి చెందుతుంది యేషణాత్రయాన్ని వదిలిపెట్టిన వాడికి ఇలాంటి జ్ఞానం కుదురుతుంది అందువల్ల వాడికి ఈ జ్ఞానం సహజ సిద్ధం ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి ఉంది దీనిని పతంజలి మహర్షి సంయమము అన్నాడు దాని సూత్రాలు ఇలా ఉన్నాయి ఒకటి దేశబంధ్ చిత్తస్య ధారణ చిత్తాన్ని ఒక విషయం మీద నిలబెట్టడం ధారణ రెండు తేకతానత్యానం అంటే ఆ లక్ష్యం మీద చిత్తవృత్తి నిలవడమే ధ్యానం మూడు తదేవాధమాత్రం నిర్భాసం స్వరూపశూన్యమివ సమాధి ఆ ధ్యానంలో సాధకుడు తనను తాను మర్చిపోయినట్లయిపోయి ధ్యే వస్తువు మాత్రమే మిగిలితే అది సమాధి త్రయమేకత్రయమంటే అభ్యాసపాఠము వల్ల ధారణాధ్యాన సమాధులు విడివిడిగా కాకుండా కలిపి అదే క్షణంలో అదే లక్ష్యంలో ఒకేసారిగా కుదిరితే దాని పేరు సంయమం ఇవి పతంజలి యోగ సూత్రాలలో విభూతి పాదంలో ఒకటి రెండు మూడు నాలుగు సూత్రాలు ఇక్కడి సంయమం యోగశిష్టంలోని సమాధితో సమంగా ఉందని వ్యాఖ్యాత వివరించాడు ఇక వసిష్టుడు శ్రీరామచంద్రుడికి చేసిన ఉపదేశంలోకి వెళితే వశిష్ఠుడు అంటున్నాడు నానా ప్రయాస సమాధిని సాధించిన అది కొంతసేపటికి మళ్లీ పోతుంది కదా అని నువ్వు ఆలోచిస్తున్నావు విశుద్ధమైన జ్ఞానం ఉదయించే వరకే నీ ప్రయత్నం జ్ఞానం ఒకసారి ఉదయించింది అంటే ఇక పొమ్మన్నా పోదు అందువల్లే జ్ఞానికి అందే సమాధికి భంగం అనేది ఉండదు కనుక మళ్లీ మళ్లీ ప్రయత్నం చేయవలసిన అవసరం ఉండదు ఈ మొత్తం ప్రక్రియకు మూల బంధువు పరవైరాగ్యం అది కుదిరింద దానివంట జ్ఞానం దానివెంట సమాధి వచ్చే వాటిని ఎవ్వరూ ఆపలేరు అందుకనే పరం విషయ్యం సమాధానముదాహృతం నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం నలభై ఐదవ సర్గ నలభై ఆరవ శ్లోకం పరవైరాగ్యాన్నే సమాధి అనేస్తూ ఉంటారు కనుక రామ ముముక్షువైనవాడు వైరాగ్యాన్ని సజ్జన సాంగత్యాన్ని సత్యాస్త్రాభ్యాసాన్ని తగిన విధంగా ఉపయోగించుకుని వాటి సహాయంతో ధ్యాన వృక్షాన్ని ఆరోహించి ఆత్మానంద ఫలాన్ని అందుకోవాలి ఇది నలభై ఐదవ సరుకులో వచ్చింది అలా ఆత్మతత్వానుభవం సాక్షాత్తుగా జరిగితే చరమవృత్తి అనబడే జ్ఞానం కూడా తనకు ఉపాదాన కారణమైన అజ్ఞానంలో కలిసి నశించిపోతుంది ఆత్మ మీద ఆరోపించుకున్న అసత్య పదార్థాలను తిరస్కరించడం ద్వారా మిగిలి ఉన్న శుద్ధాత్మయే విషయంగా గల చిత్తవృత్తి యొక్క పునఃపునరావృత్తిని అంటారు ఇలాంటి నిధిధ్యాసం పరిపాక దశకు చేరుకున్నప్పుడు ఒక అఖండ బ్రహ్మాకార చిత్త వృత్తి ఏర్పడుతుంది దాని పేరే చరమవృత్తి ఇది బ్రహ్మ విషయకమైన జ్ఞానానికి చరమాంకం ఇది కూడా అవిద్యలో అంతర్భాగమే పరిపూర్ణ తాదాత్మ్య స్థితిలో ఇది కూడా రాలిపోక తప్పదు రామ అసలింత వివరణ అక్కర్లేదు సేతరహ నిర్వాణ ప్రకరణం ఉత్తరాార్థం నలభై ఆరవ సర్గ పదిహేడవ శ్లోకం జ్ఞానం ద్వారా కలిగిన పరమ వైరాగ్యమే సమాధి ఇతర నిర్వచనాలు అనవసరం వైరాగ్యం అనేది ఉంటే ధ్యానం అనే పిచ్చుమాట అక్కర్లేదు వైరాగ్యమే లేకపోతే ధ్యానమనే పిచ్చిమాటతో పని లేదు కనుక వైరాగ్యమే అన్నిటికంటే ప్రధానం శ్రుతపాఠ జు సమాధినిరతో భవత్ సమాధిర్రాంత నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం నలభై ఆరవ సర్గ ఇరవై మూడవ శ్లోకం ఈ వైరాగ్య మార్గం ద్వారా సమాధి అభ్యాసం కోసం గురువలతోను సహాధ్యాయులతోను కలిసి వేదాంత శ్రవణం చెయ్యాలి ఉపనిషత్తులను స్వయంగా చదువుకోవాలి ప్రణవజపం చెయ్యాలి ఇవి చేస్తూ చేస్తూ మెల్లగా సమాధిలోకి వెళ్ళిపోవాలి అలా సమాధిలో ఉండగా అలసట కలిగి వెనక్కు వేదాంత మళ్లీ వేదాంతశ్రవణ ఉపనిషత్పారాయణ ప్రణవ జపాలనే ఆశ్రయించాలి మరో పని పెట్టుకోరాదు ఈ విషయాన్ని స్కాంద పురాణం ఇంకా స్పష్టంగా చెప్పింది జపశ్రాంతఃపునర్ జపధ్యానాభి ఇది వ్యాఖ్యాత ఉదహరించిన శ్లోకం జపంలో అలిసిపోతే ధ్యానంలోకి వెళ్ళాలి ధ్యానంలో అలసిపోతే జపంలోకి వెళ్ళాలి ఇలా జప ధ్యానాలను అంటిపెట్టుకుని ఉండేవాడికి శివుడు ప్రసన్నుడు అవుతాడు ఇక్కడ గమనించవలసిన విషయం నలభై ఏడవ సర్గలో వైరాగ్య వృద్ధి కోసం వశిష్ట మహర్షి పూర్వం చెప్పిన సాధనా క్రమాన్నే మళ్ళీ మరో మాటు యాభై ఆరు శ్లోకాలలో సింహావలోకనం చేశాడు ఇదంతా నలభై సర్గలో వచ్చింది జై గురుదత్త